సరే ప్రార్థిస్తాం పరశుతుర తండ్రి మీకు వందనాలనైనా మహోన్నతుడ దేవ మీ కృతజ్ఞత లేసయ్య ఇంతవరకు మీరు మాకు శాఖలు కూడా నడిపించినారు నైనా ముఖ్యంగా ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మాకు మీకు వందనాలు తండ్రి అయితే తండ్రి అనేకులు ఇది పొందలేని స్థితిలో ఉంటుండగా ప్రభావ మీరు మమ్మల్ని ఇంతగా ప్రేమించి మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు వందనాలు ఈ క్షణం తండ్రి మేము చక్రవర్తి బ్రదర్ గురించి వారి తండ్రి గారి గురించి ప్రార్థిస్తున్నాం నైనా ఆ బిడ కొలాప్స్ కొలాబ్స్ కావడము అతన్ని తీసుకొని వెళ్ళడం హాస్పిటల్కి అక్కడ నార్మలైజ్ కావడం స్టెబిలైజ్ కావడం ఇవి కేవలం మీ వల్లనే కలిగిందని మేము నమ్ముతున్నాం నైనా ప్రవ్వ ఎటువంటి మళ్ళీ డిస్టర్బెన్సెస్ లేకుండా కాపడండి ముఖ్యంగా తన బ్రెయిన్లో ఉన్న యొక్క బ్లడ్ క్లాట్ని కరగదీయమని ప్రార్థిస్తున్నాం అయినా మీకు సమస్తం సాధ్యం నైనా ఈ క్షణం మేము ప్రార్థిస్తుండగా ప్రభావ మీరు అతని జీవితాలు అద్భుతం చేస్తున్నారు నైనా అతను ఎంతగానో నలుగుట్టబడుతుండే ప్రవ్వ మేము చూస్తున్నాం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నైనా ఎంతగానో శివనందిన వాళ్ళ ఉన్నాడు ప్రభా మీ తను మళ్ళీ సహాయకులు ఉండి అవునైనా అతని జీవితంలో సంతోషాన్ని అనుగ్రహిస్తున్నారు దాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలనైనా ఆ కుటుంబంలో సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఆ యొక్క సంపూర్ణంగా హీల్ చేసి ప్రవ్వ హార్ట్ కండిషన్ని రెస్టోర్ చేసి ప్రవ్వ మీరు అతన్ని సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం అతని జీవితం ద్వారా అనేక రక్షణ పొందలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం గొప్ప సాక్షి నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రికల్ గ్రంథముహెచ్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుంచికెల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం ఇరవై వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు తారా యొక్క హృదయ పరిస్థితి మనకి తెలియపరచడానికి కొరకు అదేంటంటే నేను యుహోవాన యున్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత నన్ను పరిశుద్ధి పర్చుకొని వారి ఎదుట నన్ను తెలియపరుచుకుందును అయితే ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది వాక్యము ఎందుకంటే దేవుడు తన గురించి చెప్తున్నాడు తన హృదయ వాంఛ తన హృదయ పరిస్థితి ఏంది అనేది మనకి బయలుపరుస్తున్నాడు ఏమనంటుండంటే ఇస్రాయల్ ప్రజలు ఎంతగా ఫెయిల్ మరోసారి జ్ఞాపకం చేస్తుండన్నట్టు అయినా మొదటి నుంచి కూడా ఇస్రాయల్ ప్రజల గురించి మనం చెప్పాలంటే ఈ సృష్టి ఈ సృష్టి ఆరా మొత్తం యూనివర్స్కి సెంటరు ప్లానెట్ అర్త్ జియోగ్రఫీ మన ఏమంటాం దాన్ని కాస్మిక్ జియాలజీ అంటారు ఆ సబ్జెక్ట్ని కాస్మిక్ జియాలజీలో భూమి అనేది సెంటర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్ ఆ భూమిలో సెంటర్ అనేటిది మళ్ళా క్యానన్ క్యానన్లో ఎగ్జాక్ట్ సెంటర్ జెరూసలేం జెరూసలేమ్ లో ఎగ్జాక్ట్ సెంటరు కల్వరి కొండ గొల్గొత కల్వరి కొండ సెంటర్ గొల్గత ఆ ప్రాంతంలో మన ప్రభు సెలవు ఇవ్వడడం మనం చూస్తున్నాం అంటే ఎంటైర్ సృష్టికి సెంట్రల్ ప్లేస్లో మన ప్రభు తన జీవితాన్ని సమర్పించిండు అదొక మిస్టీరియస్గా ఉంటుంది నాకు ఊహించినప్పుడల్లా ఇ కొన్ని నేను ఏంటంటే ఈ సైంటిఫిక్ గా బాగా ఆలోచించే ఇవన్నీ నేను ఇట్లాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా ఇట్ కెనాట్ బి అన్ యాక్సిడెంట్ కదా పాజిబిలిటీస్ ఏమున్నాయి ఉదాహరణకి ఇప్పుడు ఇన్ని ప్లానెట్స్ ఉన్నాయి నైన్ ప్లానెట్స్ నోన్ ప్లానెట్స్ దాని తర్వాత ఒక ఫోర్ మోర్ న్యూ ప్లానెట్స్ కనుక్కున్నారు దాని తర్వాత నైన్త్ ప్లానెట్ కనిపిస్తలేదు ఈరోజుకి అంటే టోటల్లీ నైన్ ప్లస్ ఫోర్ అంటే దగ్గర దగ్గర థర్టీన్ ప్లానెట్స్ ఉన్నాయి ఈ థర్టీన్ ప్లానెట్స్లో మనం సైంటిఫిక్గా చెప్పాలంటే ప్రాబబిలిటీ ఛాన్సెస్ అంటాం ఎంత ఛాన్సెస్ ఉన్నాయంటే వన్ బై థర్టీన్ కానీ అట్లా కాకుండా కేవలం భూమిలోనే ఈ భూమి మీదనే అతను జన్మించడము అది అంత పర్ఫెక్ట్గా ఎందుకు ప్లాన్ చేయబడిందంటే దట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ కాబట్టి ఈ ప్లానెట్ ప్రతిదీ సెంటర్ ఆఫ్ యూనివర్స్ అంటే ఎంటైర్ యూనివర్స్ని రెడీమ్ చేయడం కొరకు ఆయన మధ్యలో నిలబడుతున్నాడు మన ఈ లోకంలో సృష్టిలో అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ కెనాట్ బి అన్ యాక్సిడెంట్ కదా అయితే ఎందుకు భూమి మధ్యలో ఉండాల్సి వచ్చిందంటే ప్రతి నేషన్ అతన్ని గుర్తెరగాల కాబట్టి ప్రతి నేషన్ అతన్ని స్వీకరించాల కాబట్టి ప్రతి నేషను పాపంలో నశించిపోయింది కాబట్టి వారందరినీ కాపాడాలి కాబట్టి అందుకే ఆ జనసిస్ లో మనం చూస్తూ ఉంటాము నిమ్రాద్ది గురించి ద టవర్ ఆఫ్ బ్యాబెల్ గురించి అక్కడ దేవుడు వారి భాషలు మార్చేయడము వరంత భూమి మీద చెదిరిపోవడము ఆ రోజుకు కూడా వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఒకటే స్థలంలో ఉండాల మనం అదనము భూమి చెదిరిపోకుండా ఒక స్థలంలో టవర్ కట్టుకొని మన వ్యక్తిగత గుర్తింపు కొరకు జీవిస్తాం మనం ఎంత పవర్ఫుల్ అని చూపిస్తాం అని అన్న తలపన కలిగిన వాళ్ళు కానీ దేవుని ప్లాన్ ఏంటంటే ఇంత పెద్ద సృష్టి ఇంత పెద్ద భూమిని కొన్ని మైల్స్ ఆఫ్ ఆఫ్ మైల్స్ ఉండే ఈ భూమి మీద మీరు ఒక కార్నర్లు కూర్చుంటే అర్థం ఏముంది నాక అవమానం చేసినట్లు కాబట్టి ఆది కాండంలో ఆదం అవలక్ చేసిన వాగ్దానం ఏంది మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరచుకోండి విస్తరించమన్నాడు స్ప్రెడ్గా అమ్మన్నాడు భూమి అంతటా కానీ వీళ్ళు ఏం ఆయన హృదయానికి తగి వ్యతిరేకంగా ఒక స్థలంలో యునైట్ అయిపోయి టవర్ గడుతున్నారు ఆ టవర్ ఎందుకు గడుతున్నారంటే రెండు మూడు లాజిక్స్ గ్యాప్ కనుకొస్తూ అందులో మొదటిది ఏంటంటే అది నోవా ఫ్లడ్ తర్వాత జలప్రలయం తర్వాత కట్టబడింది కాబట్టి నెక్స్ట్ టైం జలప్రళయం వస్తే మనం అందరం సేఫ్ ఉంటాం అంటే సెల్ఫ్ మీద ఆధారపడడము దేవుని మీద ఆధారపడడం అవసరం లేదన్నట్టు చూపిస్తుంది ఆ టవర్ రెండవది అంటే దేర్ ఇస్ అనదర్ వే టు గో టు హెవెన్ రెండవ లాజిక్ మనుషులు అట్లా ఆలోచిస్తూ ఉంటారు అన్నట్టు అంటే అంత హైట్కి కట్టగలుగుతున్నారంటే వాడికి ఆ రోజుకే అంతగా ఇంటెలెక్చువల్ సివిల్ ఇంజనీరింగ్ మైండ్ ఉంది ఆ రోజులలో వాళ్ళు ఆల్రెడీ ఇటుకలు కాల్చడం నేర్చుకున్నారు అక్కడ వాళ్ళ చూస్తూ ఉంటాం మనం కాబట్టి ఈ సమస్త సృష్టిని లో ఈ మనుషులందరూ ఒకటే స్థలంలో ఉంటే అట్లా కాదు మీరంతా స్కాటర్డ్ కావాలా ప్రపంచం అని అక్కడ వచ్చి వారి భాషలు తారుమారు చేస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గంలో వెళ్ళిపోయి ఈ ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యారు అంటే ఓ రీతిగా ఆయన నేషన్స్ ని క్రియేట్ చేసిండు అక్కడ లాంగ్వేజెస్ ని క్రియేట్ చేసినట్లు నేషన్స్ ని కూడా క్రియేట్ చేసిండు అక్కడ చేసి అన్యులకే ఇచ్చేసిండే నేషన్స్ ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి అని అందరు స్కాటర్డ్ అయిపోయినక జరుగుతున్న ఈవెంట్ ఇది ఆ స్కాటర్డ్ అయిన పీపుల్ని యునైట్ చేయాల అంటే ప్రభు రావాల్సింది లోకంలోకి మిస్టీరి అన్నట్టు అదే ఎక్కడైతే ఆ బబిలోన్ను ఆ యొక్క షీని ప్రాంతంలో కట్టిన టవర్ దగ్గర వాళ్ళ భాషలు తారుమారు చేసిండో అదే మనం చూస్తాము జెరూసలేమ్లో అపోస్ల కాలంలో ఆ పెంత కోస్తు ఫెస్టివల్ రోజు ఇజ్రాలైట్స్ అంతా ఫెస్టివల్ చేసుకుంటున్నారు ఈ అపాసల్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పీపుల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నారు అందుకే చెప్తా ఉంటుంది పెంత రోజు ఫాస్టింగ్ చేస్తుంటే వీళ్ళని అందరూ పెంత పండగ ఎంజాయ్ చేస్తుంటే ఈ లోకంలో ఈ డిసైపుల్స్ నూట మంది ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నారు ఇంటి మీద అయితే పెంత అనుభవం అంటారు హౌ ఇజ్ ఇట్ పెంత కోస్తే ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటే వీళ్ళేమో పండగ చేసుకుంటున్నారు కింది నోళ్ళు ఈ లోకస్తులు దేవుని బిడ్డలు ఏమో ఉన్నారు వాళ్ళు పండగ చేసుకుంటలేరు వాళ్ళు ప్రార్థనలోకి హాలిడే రోజు ఆ రోజు దేవుని ఆత్మ కిందికి దిగి రావడం ఫస్ట్ టైం సృష్టిలో అందరి ఒకేసారి వాళ్ళడం పాత నిబంధన కాలంలో ఒక్కొక్కరి మీద ఒక్కొక్కసారి వాళ్ళడం కానీ అపోసల కార్యంలో మనం చూస్తాము అందరి వాలింది అగ్ని నాలుకల వలె విభజింపబడి ప్రతి ఒక్క తలల మీద వాళ్ళడం అప్పుడు రకరకాల భాషలలో మట్టడం మనం చూస్తున్నాం సెకండ్ ఎపిసోడ్ అన్నట్టు ఫస్ట్ లాంగ్వేజ్ డివైడ్ చేసింది ఫస్ట్ లాంగ్వేజ్ డివిజన్స్ అన్ని మనుషులని డిఫరెంట్ డిఫరెంట్ నేషన్స్కి పంపించేసింది సెకండ్ టైం హోలీ స్పిరిట్ ఆ వలన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడి అందరినీ యునైట్ చేసిండ్రు అంటే అది నేను చూపించిన హిస్టారికల్గా జరిగిన ఈవెంట్ ఏంటంటే హోలీ స్పిరిట్ అండ్ నైన్టీన్ అయిన రోజు వీళ్ళందరూ పైనుంచి కిందికి దిగొచ్చేసారు హండ్రెడ్ అండ్ ట్వంటీ పీపుల్ జీవ ప్రార్థనలు చేసుకుంటారు కిందికి దిగొచ్చారు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడుతుంటే అక్కడ రకరకాల మనుషులు ఉన్నారు స్కాటర్డ్ వీళ్ళందరూ పెంత పస్కా పండగ ముగి ఆరా ముగించుకొని ఎట్టికి వెళ్ళిపోవాలి ఎవరి దేశానికి వాడు ఇదేంది వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారు వీళ్ళు ఇక్కడ వాళ్ళు కదా వీళ్ళు యూదా సంబర ప్రాంత యూత యూధా దేశానికి సంబంధించిన కదా ఏరుసలేం కాపరుస్తులు కదా వీడికి నా దేశపు భాష ఏంటో తెలుసు అంటుంటారు అక్కడ పుస్లకార్యంలో కాబట్టి అనే భాషలు అనేది డిఫరెంట్ డిఫరెంట్ నేషన్స్ కి సంబంధించిన భాష వాళ్ళందరూ ఆ రోజు మేమేం చేయాలా అంటే పేదరు చెప్తుంటూ మీరు ప్రతివాడు ఏసుక్రీస్తు నామంన బాప్తం పొందాలా మీరు మారు పొంది పాక్పా క్షమాపణ నిమిత్తమై ఏసు క్రీస్తు నామంన పొందడి అని అప్పుడు వాళ్ళందరూ ఐదు మంది పురుషులు ఇంచి మించనుంది వాక్యం అందరూ బాప్తిజం పొందినారు ఫస్ట్ టైం పబ్లిక్ మీటింగ్ అన్నట్టు సృష్టిలో అంత గొప్ప ఐదు మంది బాప్సం పొందడం అంటే అట్లా ఎప్పుడు కాలే ఇంతకుముందు సృష్టిలో వ్యూహాను భక్తుడు బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ ఇచ్చినప్పుడు కూడా అంతమంది రాలే పేతూరు ఒక వాక్యం చెప్తే ఫైవ్ పీపుల్ బ్యాప్తిజం తీసుకోవడం అంటే ఎంత గంభీరంగా ఉండాలి ఆ రోజు ఎంత పవర్ఫుల్గా హోలీ స్పిరిట్ నైన్టీన్ అయితే ఇస్రాల్ అది ఆ పర్టికులర్ ఈవెంట్ మిస్ అయిపోయినారు ఎందుకు అంటే వాళ్ళు తృణీకరించు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుని తృణీకరిస్తూనే ఉన్నారు వాళ్ళు ఎందుకు తృణీకరిస్తారంటే వారికి గుడితనం కల్పించిందనేసి పౌలు రోమి రాష్ట్ర పత్రిక పదకొండవ మాట్లాడతాడు ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్బుల్ దే ఆర్ గాడ్స్ ఎనిమీస్ అంటాడు సువార్త నిమిత్తమే వాళ్ళు దేవునికి శత్రులుగా మారిండ్రంటాడు అంటే ఫర్ అవర్ సేక్ మన రక్షణ కొరకు వాళ్ళు దేవునికి శత్రులుగా మారిండ్రు అంటే దేవునికి శత్రువులుగా అయిన రాలరెట్టు వాళ్ళు ఎందుకంటే దేవుని ప్రతి వాక్యాన్ని వాళ్ళు ఉల్లంఘించరు ప్రతి వాక్యం ఒకటి కాదు రెండు కాదు కంప్లీట్గా మలాకీ గ్రంథానికి వచ్చినప్పుడు ఎంతగా వాళ్ళు రిజెక్ట్ చేశారు దేవుని అనే విషయం అక్కడ చూస్తాం ఆయన స్టాచ్యూట్స్ ఆయన నిబంధనలు అన్నిటిని తురణీకరించు భయంకరంగా జీవించరు అదొక స్ట్రాంగ్ వార్నింగ్ అన్నట్టు కాబట్టి దేవుడు ఇంకా విసికిపోయి అక్కడ మాట్లాడుతుండు నేను యహోవనయున్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకుందును తనే చెప్పుకుంటుండు ఎందుకంటే మీరు ఫెయిల్ అయినరు మీరు ఫెయిల్ అయిపోయినరు ఇంకా మీరు అంతా చెత్తగా జీవిస్తున్నారు ఎవ ఇష్టం ఇప్పుడు నేను మిమ్మల్ని ఎగ్జాంపుల్గా నిలబెట్టలేను ఎన్నిసార్లు నేను మిమ్మల్ని ప్రపంచమంతట్ల ఒక సెంటర్ నేషన్ ఎంటైర్ వరల్డ్కి మిమ్మల్ని ఒక సెంటర్ నేషన్ గా నేను ఎన్నుకున్నాను మిమ్మల్ని అందరినీ ఒక ఎగ్జాంపుల్ గా నిలబెడదాం అనుకున్నాను కానీ మీరు నామాన్ని బంబు చేసి పడేసారు నా పరిశుద్ధతని మీరు చెడగొట్టి పడేసిండ్రు అన్యోజనులు ఎవరు కూడా నన్ను స్వీకరించనీయకుండా మీరు అంత చెత్తగా జీవించి అనిలని అసహించుకునేటట్టు చేసిండ్రు మీరు అనిలని మందిరంలోనికి రానీయలేదు మీరు అనేసి అనిలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో నాకు నాలో స్థానాన్ని కల్పించలేదు మీరు స్వార్థంతో వారిని తృణీకరించారు కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళకు బయలుపరచుకుంటా మిమ్మల్ని తృణీకరిస్తున్నా ఆ మోస గ్రంథంలో నేను ఎప్పుడొక వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఆయన ఇస్సల్ పల్లె గురించి ఒక వచనంలో ఐ విల్ నెవర్ పాసివ్ బై ఎనీమోర్ అంటాడు ఐ విల్ నెవర్ పాసివ్ బై ఎనీమోర్ అంటాడు ఇక మీదట నేను ఎన్నో మిమ్మల్ని దాటి రానంటాడు పోనంటాడు అంటే ఆయన ఎంతగా విసిగిండు అక్కడ అర్థం చేస్తూ ఉన్నాడు దేవుడు కాబట్టి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు నేను యుహోవానయున్ననని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు ఆయన హృదయవాన్ చది ఇస్రల్ ద్వారా అనేకుల్ని అన్యజనులు అందరూ కానీ వీళ్ళు ఏం చేసిండ్రంటే దేవునికి రావాల్సిన మహిమని వాళ్ళు హాక్ చేసిండ్రు దాన్ని కబ్జా చేసి వాళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళు స్పెషల్గా అని చూపించుకొని మేము హోలీ జనరేషన్ హోలీ నేషన్ అని చూపించుకొని ప్రయత్నిస్తున్నారు కానీ దేవుని ప్లాన్ ఏంటంటే మీరు ఉండండి కానీ మీరు అన్ని జన్లకి వెలుగగా ఉండాలనేసి ఏషా గ్రంథం ద్వారా నేను మాట్లాడినా కానీ మీరు లేకపోయినారు మీరు అన్ని జన్లకి కదా మీకు మీరే వెలుగు మీ దగ్గర ఉన్న వెలుగును ఆరే ఆర్పేసుకొని మీరు చీకట్లో జీవిస్తుండ్రు చతుష్పాద జంతుని పూజిస్తూ మందిరంలో మీరు వాటికి ధూపం వేసిండ్రు అంటాడు ఏచికల్ గ్రంథంలో హేచ్కల్ ప్రవచనాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఆయన ఈ సృష్టిలో ఎన్ని ఆకాశములు మహాకాశముల గురించి మాట్లాడుతూ అక్కడ వింత రకమైన జీవులను చూసిండు ఆయనకేల్ ఫస్ట్ చూస్తుండే అటువంటి జీవులని దాని తర్వాత యోహాను భక్తురే చూస్తుండు ప్రక్కణ గంధంలో ఇక అత్తకాటే బుద్ధు అంత ఏ భక్తుడు కూడా వేరే రిల్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ రిల్మ్స్ లో పోయి చూడలేకపోయినారు పౌలు ఒక్కడ పోగలిగిండు కానీ పౌలు వాటిని ఎప్పుడు విశదీకరించలేదు తన పుస్తకంలో నాకు ఒక వ్యక్తి తెలుసు మూడో పార్టీలో మూడవ ఆకాశానికి పోయి అక్కడ అనేకమైన విషయాలు చేసేండు ఉచ్చరింక శక్యం కానీ విషయాలు అన్నిటిని అక్కడ చూడగలిగిండి ఎందుకంటే అవి అవి ఈ లోకానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్స్ కానే కావు అవన్నీ రకరకాల ప్రపంచాలను దేవుడు సృష్టించాడు మహా ఆకాశంలో ఆయన ఉంటాడు అంటే ఆకాశంలో మహాకాశంలో ఫైనల్ స్థలంలో ఆయన ఉంటాడు అన్నట్టు కానీ ఈ సృష్టికి మొత్తానికి సెంటర్ అర్త్నే క్రియేట్ చేసిండు దేవుడు ఎందుకు అంటే ఆయన గురించి తెలవాలా అన్యజనులకు అక్కడ నేను కంక్లూడింగ్ పాయింట్కి వస్తున్నా నేను యహోవానయ్యున్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుధపరుచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకుందును అయితే ఇది ఎట్లా సాధ్యం అన్యజనులకు అనేకులు తెలుసుకోవాలంటే జీవంగల దేవుడు అయినా నేను ఘనత వహించి నన్ను పరిశుధపరుచుకొని వారి ఇదుట నన్ను తెలియపరచుకుందును ఇది ఎట్లా సాధ్యం ఆయన తన తట తాను ఎట్లా చూపించుకోగలడు కాబట్టి ఇక్కడ ఒక ప్రవచన రీతిగా మాట్లాడుతుంది ఏంటంటే తను ఏ రీతిగా తెలియపరచుకుంటాడు ఆయన ఆత్మ దేవుడు కదా ఎట్లా కనిపిస్తాడు కండ్లకి ఈ లోకంలో ప్రక్షర్రంగా ఉన్న మనుషులకి ఎట్లా కనిపిస్తాడు ఆయన తన తట తానే ఒక సూచక్రియ కన్యక గర్వం ధరించను ఆ విషయం అక్కడ మాట్లాడుతూ ఉంటాడు యశగనంధం నుంచి తండ్రి తనంతట తానే కుమారుంలాగా ఈ లోకంలో పుట్టి తను ఇతరులకి బయలు తెలియపరచుకుంటుడు అంటే నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే సృష్టికర్త ఆయన్ని డైరెక్ట్ ఎక్కడ చెప్పలేకపోతున్నాడు అనిలలో చూస్తాం అనిల మతాలలో చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఆయన ఎక్కడ కూడా డైరెక్ట్గా చెప్పుకుంటాడు మేము మీరు తెలుసుకోవాలని నేను ఎన్నో విషయాలు మీకు చూపించినా నన్ను గ్రహించాలా మీరు కాబట్టి ఆయన పరిశుద్ధుడని ఆయననే సృష్టికర్త అని ఘనత వహించిన వాడని మనుషులు తెలుసుకోవాలా అంటే మనకున్న రోల్ని మనం నిర్వర్తించాలా ఇది మనం గ్రహించగలిగినాం రూఢీగా నమ్ముతున్నాము కూడా కాబట్టి ప్రతి దశలో ఈ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకొని ఆయనని అన్యులు తెలుసుకొని లాగా మనం ప్రయాసపడతూ ఉంటాం అన్యుల్ తెలుసుకోవాలంటే మనం ఇవన్నీ నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్ కష్టపడాలా ప్రతి దశలో సిద్ధపడతా ఉండాలా ఎప్పుడు అవకాశం ఉంటే ఒక నోట్ ప్యాడ్ పెట్టుకొని రాసుకుంటూ ఉండాలా నేను అదే చేస్తాను చిన్న నోట్ ప్యాడ్ పెట్టుకుంటాను ఎప్పుడు థాట్స్ వస్తుంటే అప్పుడు అని మీద రాసేసుకుంటా ఉంటా రాసుకున్నాక ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తాను ఒక సాఫ్ట్ టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేసి అట్లా టైప్ చేసి సేవ్ చేసి పెట్టుకుంటా ఒక థీమ్తో అట్లా చేయడం పని రెడీగా ఉంటానట నేను ఎప్పుడు రెడీగా ప్రిపేర్ అయి ఉంటాను మొబైల్లో కూడా అంతే ట్రావెలింగ్ చేసినప్పుడు ఏదన్నా వాక్యాలు థాట్స్ వచ్చినప్పుడు నోట్ మొబైల్లో అది కీప్ నోట్స్ అనే యాప్ ఉంటుంది చాలా యూస్ఫుల్ యాప్ అది గూగుల్ది దాంట్లో టైప్ చేసి పెట్టేస్తే సేవ్ చేసేస్తా థీమ్తో పాటు ఆల్రెడీ అవన్నీ నేను సిద్ధపడ్డా కాబట్టి ఆ వాక్యాలు ఎక్కడ అవకాశం ఉన్నప్పుడు ఆ వాక్యాలు ఓపెన్ చేసేసి ఇంకా నేను వాకింగ్ చెప్పేస్తా ఆ రోజుకి అది నాకు ఆ రీతి అనేకులకు బయలుపరచబడినట్లు కాబట్టి అనేకులు తెలుసుకున్నట్లు దేవుడు ఆయన గహనత వహించిన వాడని పరిశుద్ధులు పరుచుకున్నవాడని ఆయన పరిశుద్ధుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వారి ఎదుట తన్ను తాను తెలియపరచుకుంటుంటున్నాడు కాబట్టి దేవుడు ఎట్లా తను తాను తెలియపరచుకుంటాడంటే నీలో నాలో ఉండి నువ్వు నడుస్తున్నప్పుడు అల్లా నీ లభడ్డప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు ఎల్లా నువ్వు కాదు నీలో అతనుండి మాట్లాడుతున్నాడు నీలో ఉండి అతను నడుస్తున్నాడు కాబట్టి నిన్ను చూస్తుంటారంటే ప్రభుని చూస్తున్నారన్నట్టు అంతగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అన్నట్టు మన హృదయంలో నివసిస్తూ అనేకులకు ఆయన్ని బయలుపరుచుకుంటుండు ఈరోజు కూడా సెక్యులర్ వరల్డ్ ఈ సత్యాన్ని మనము మరీ జాగ్రత్తగా ఉండాలి ఆయన మనల్ని ఒక సాధనంగా ఒక పనిముట్టులాగా వాడుకుంటుండంటే మనము మరీ జాగ్రత్తగా పరిశుద్ధగా మన జీవితాలు కూడా పరిశుద్ధంగా మార్చుకొని ఆయనకు మాదిరిగా జీవించాల అప్పుడు అనేకులు చూడగలరు ముఖ్యంగా ఒక టెస్టిమోని ఏంటంటే చాలామంది క్రిస్టియన్స్ అంటే ఇట్లా ఉంటారు వాళ్ళు చాలా జాగ్రత్తకు వాడు తాగడు వాడి తప్పు పనులు చేయడు మా ఆఫీస్లోనే క్రిస్టియన్స్ని క్యాష్ కౌంటర్స్లల్లా అకౌంట్స్ డిపార్ట్మెంట్స్లల్లా ప్రతి దళ దశలో వాళ్ళనే పెడతారు అన్నట్టు ఎగ్జామ్ బ్రాంచ్లో క్రిస్టియన్స్ని పెడతారు ఎందుకంటే తప్పులు చేయరు వీళ్ళు అదే రీతిగా అకౌంట్స్ మేనేజర్ క్రిస్టియన్ గా పెడతారు ఎందుకంటే వీళ్ళు దొంగలించారు అంటే వాళ్ళకి తెలుసు అన్నట్టు క్రిస్టియన్స్ ఈ రీతిగా జీవిస్తారండి వీళ్ళు తప్పులు చేయరు అబద్ధం చెప్పరు మోసగించరు అని పరిశుద్ధమైన జీవితం అంటే అదే కదా కాబట్టి ఇవన్నీ గ్రహించిన మనము ప్రతిసారి మనం ముందు అడుగు వేస్తున్నామంటే దేవుడే ముందు అడుగు వేస్తున్నాడు అన్న ధైర్యంతో మనం వెళ్ళిపోతుంటాం అప్పుడు మనం కూడా భయపడమన్నట్టు అన్నిజలు జరిగిపోయి సువార్త చెప్తుంటే మనం భయపడడం ఎందుకంటే నడుస్తుంది నేను కాదు నాలో ఉన్నవాడు మాట్లాడుతుంది నేను కాదు నాలో ఉన్నవాడు కాబట్టి తండ్రిని దేవుణ్ణి పల్ తెలియపరచాలంటే మన బాధ్యతది ఆయన ఆత్మదేవుడు మనలో ఉండి మనల్ని వాడుకుంటున్నాడు ఆయన మహిమ కొరకు కాబట్టి ఆయనని మహిమపరచాలా అన్నిజలకు అనేకులకి అతన్ని తెలియపరచాలా అది మన జీవితం లైఫ్ టైం అది కంటిన్యూస్ గా చూపిస్తానంటాం ప్రతి దశలో ఆయన మహిమ పరుస్తూనే ఉంటాం సెక్యులర్గా లాజిక్స్ ఉపయోగించాము బెబ్లికల్ లాజిక్సే ఉపయోగిస్తూ ఉంటాం ప్రతి దశలో ఈయన జీవం గల దేవుడు హలో బ్రదర్ ఎట్లా ఉన్నాం బ్రదర్ అంటే ఆయన కృప వల్ల బాగున్నాను అంటాం ఆయనను మహిమపరుస్తున్నాం అన్నట్టు అందరూ బాగానే అంటే గాడ్స్ గ్రేస్ వలన అందరం బాగున్నామంటాం ప్రతి దశలో ఆయనను మహిమపరుస్తూ ఉంటాం ప్రతి కాన్వర్జేషన్స్ లో ఆయనను మహిమపరుస్తుంటే వాళ్ళకు కూడా ఏంది వీడు ప్రతిసారి గాడ్స్ గ్రేస్ అంటాడు అప్పుడు నేను చెప్తాను కోవిడ్ తర్వాత నువ్వు బ్రతికిన్నావంటే గాడ్స్ గ్రేసే కదా అంటే అవును సార్ అవును సార్ అంటారు కోవిడ్లో ఎంతమంది ఎగిరిపోయినప్పుడు నువ్వు బ్రతికిన్నావంటే గాడ్స్ గ్రేస్ కాదా ఈ రోజులో నువ్వు నేను బ్రతికి ఉన్నామంటే జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అని చెప్తాను నేను అందరికీ అంటే ఎవ్రీ ఆపర్చునిటీని ఆయన మహిమార్థంగా మనం వాడుకుంటూ ఉంటాం అటువంటి కృపలు ప్రభు మనల్ని నడిపించాలని ప్రార్థిస్తాం పర్షుతుడవకు తండ్రి మీకు వందనాలు నైనా మహోన్నతడవకు దేవ మీకు వందనాలు ఇస్తయ్యా నైనా మీరు ఎంతో అబ్బండెంట్ మాకు గ్రేస్ అనుగ్రహించినారు కాబట్టి మాకు ఇంకా ఏం కొద్దివలేదు నైనా మాకు కొరత లేదు ప్రభావ నా కృప నీకు చాలా అన్నారు అయినా అటువంటి కృప సమృద్ధిగా మీరు మాకు వాటిని బట్టి మీకెంతో కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని ఈ సాయంత్రం సమయం ప్రభ ప్రార్థనలో పాల్గొని వారందరి గురించి ప్రార్థిస్తున్నాం వాళ్ళు ఎక్కడెక్కడ ఆక్యుపైడ్ ఉన్నారో ఏ ప్రేయర్ మీటింగ్స్లలో పాల్గొంటున్నారో వారిని దృష్టించమని ప్రార్థిస్తున్నాం వారి కార్యక్రమాలలో మీరు ఆధిపత్యం వహించి నడిపించండి మైమార్ దగ్గర పెట్టండి అదే రీతిగా వారి కుటుంబికల చుట్టూ కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మేము చక్రవర్తి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆదరణ దండి వాళ్ళ ఫాదర్ విషయంలో మీరు మరొక అద్భుత కార్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభావ Lord extent His life for some more years in mighty name of Jesus Christ I pray. Lord that life in order not to maintain that God has true deeds, he needs to accept the法 and deliver thee. He needs to grant hope when we be project addicted to the true Rhode yield. The Lord is saying that he has truly fond for people that these good acts will make hope to be donation. తక్కిన బ్రదర్స్ అందరి గురించి ప్రార్థిస్తున్నాం శ్యాం బ్రదర్ గురించి నారాజ్ బ్రదర్ గురించి ఒనిస్మస్ గారి గురించి ప్రసాద్ గురించి రవి బ్రదర్ గురించి ప్రభా భాస్కర్ గురించి మేము ప్రార్థిస్తున్నాం వారి పేరెంట్స్ ని వారి వైఫ్ ని మీరు తాకండి ప్రభా స్వస్థపరచండి ప్రతి చీకటి దురాత్మశక్తులని చేసి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం వారి ఇంటి చోట అగ్ని కంచెపెట్టమని ప్రార్థిస్తున్నాం ఆరోగ్యం దయచేడి నేను ప్రొటెక్షన్ అనుగ్రహించండి ప్రతి చోట మేము మీ వరకు సాక్షిగా జీవిస్తాం తీర్మానించుకున్నాం మేము ఎట్టి పర్స్ట్లో మీరు ఎక్కడ నడిపిస్తే అక్కడ పోయి వాక్యం ప్రకటిస్తాం అన్నిట్లను మీరు చెంతగా నడిపిస్తాం తీర్మానించుకున్నాం మా తీర్మానం తగిన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగరించి నడిపించి ప్రతి చోట మీ కొరకు సాక్షన్లు ఈ రాత్రి మాకు పంచేయండి వేకులు వేసి మేము సృతించాలని సహాయపడమని చక్రవర్తి వారి ఫాదర్ కి తండ్రి మీరు సమాధానం లెట్ దేర్ బి పీస్ ఇన్ హిస్ బాడీ రైట్ ఫ్రమ్ హెడ్ టు టో ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సమాధానం అనుగరించి కుటుంబంలో ఆదరణగా నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు పరిషద నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె నమ్మకమేం తండ్రి రాజా మీ పాదాల కొందనాలు స్తోత్రాలు తండ్రి నమ్మకం ఏందేవాస్తుంది మీ బుద్ధుల దగ్గర కలిసి నేను కూడా మీ వైపు చూడటానికి నాకు అనుగ్రహించినటువంటి యోగ్యత మీ యొక్క కృపకై నీ కొందనాలు ఏ యోగ్యత ఏ మంచితనం లేదు అర్హత లేదు కానీ అయా కేవలం క్రీస్త ప్రభులు అయా అయా మీ రక్త పోక్షంలో అయా మమ్మల్ని తీసుకొచ్చి కడిగి శుద్ధిపరచి అయా నమ్మకమైన తండ్రి వ్యక్తిత్వం కొరకు అయా నమ్మకమైన తండ్రి మిమ్మల్ని సిద్ధిపరుస్తున్న ఉదాహరణకి నీకున్నారు నమ్మకమైన పెన్నుల తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాం కనపరుస్తున్నాం ఆ జీవితాల్లో మీరు చేసినటువంటి రక్షణ కార్యానికి దేవాది దేవుడు అయిన మీరు ప్రభువులు ప్రభువు అయా సర్వసృష్టిని మాట ద్వారా సృజించిన దేవుడు ఆకాశం ఆకాశములను ఆకాశ విశాలములను అయా మాటతో నిర్మించిన దేవుడు అయా ప్రేంగుల తండ్రి ప్రేంగులకి నా పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం కొనగడుతున్నటువంటి దేవుడు తండ్రి అక్కడ అయా వేల దూతకణంలో తండ్రి మిమ్మల్ని స్థుతిస్తుండగా మిమ్మల్ని ఆరాధిస్తుండగా అయా ఈ భూలోకంలో మేము కూడా మీ వైపు చూస్తూ మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం మా జీవితాలను బట్టి అయా మా జీవితాలు ఏం కృపను పెట్టి మీ యొక్క దయను బట్టి మించతనాన్ని బట్టి మీ నమ్మకత్వాన్ని బట్టి మీ కొందరు ఆచరించుకుంటున్నాం ప్రేమలు తండ్రి టైపాటి వారం ఎంతటి ఎక్కడ వారు మా మమ్మల్ని సమకూర్చి అయ్యా మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు అందనాలి మీ తోటలో పనిచేసేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించినందుకే మీకు పొందనాలి అయ్యా ఈ దినం వరకు మమ్మల్ని అయా కాసి కాపాడి మా కుటుంబాలని మమ్మల్ని తండి అయా చుట్టినటువంటి ఆ యొక్క ప్రేమను మీకు అందునాలి నమ్మక అయిందేవా శత్రువు అనేక సార్లు మమ్మల్ని దాడి చేసిండుగా కోడి తండ్రే కలిపి దాచినట్టు తండ్రి వాళ్ళందరినీ దాస్తూ వచ్చినారు అడిచిన సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆ యొక్క తెగుల్లో తండ్రి అనేక కోట్ల మంది నశించిపోయిండగా ఎవరైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే మీకున్నారు నమ్మకం ఏందేవా ప్రేమను తండ్రి మీ మంచితనానికే ఏ ఉద్దేశం బట్టి ఏ సంకల్పమును బట్టి మిమ్మల్ని ఈరోజు ఈ స్థితిలో ఉంచినారు అయా మీరు వాడుకోండి తండ్రి ఈ మా హిం కొరకు వాడుకోండి అయా ఈ జీవితాల ద్వారా అయా మేము ద్వారా మా యొక్క స్థితి ద్వారా తండ్రి మీ నామం కనపరచబడాలి మీ నామం అయా ఉన్నతంగా ఉండాలి తండ్రి అయ్యాను నిగ్రహించండి సహాయం చేయండి మా స్వభావాన్ని బట్టి కాద్దేమా అయా మా యొక్క ఇచ్చలను తండ్రి అయ్యా మీ యొక్క స్వభావం అయా మీ యొక్క ఇచ్చ మీ యొక్క చిత్రం మా జీవితంలో జరగడానికి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి అయా మీ వాక్యానికి మీద ఏద చూపుతుండగా ఈత పెడినటువంటి వాక్యానికే మీకు వివాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా ప్రేంగులు తండ్రి సమయంలో నీ వైపు చూస్తున్నాం విపాదాలు పెట్టుకుంటున్నాను తండ్రి ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం పోయింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో కార్యక్రమాన్ని పాసాన్ని ఎత్తుకుంటుకుంటున్నాను అయ్యా మాకు ఏ యోగ్యత లేదు అంటే ఏ అర్హత లేదు బలహీనం అయ్యా ఎందుకు పనికి కారణాలు ఎరిగి ఏర్పరచుకున్నా ఎరిగి వాడుకుంటున్నారు తండి అయ్యా ఈ నమ్మకత్వాన్ని మరొకసారి ఈ ప్రోగ్రాం అయ్యా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి తండి శత్రువు ఎంతగానో శోధిస్తూ ఆపడానికి ప్రయత్నం చేస్తుండగా అయా మీ నమ్మదగిన తేరుతండి సుఖనుగ్రహించండి తండ్రి మీ యొక్క బలిష్టమైన హస్తాల్లో అయ్యా ఆ యొక్క కార్యక్రమాన్ని పెడుతుండ అయ్యా మీ చిత్తాన్ని జరిగించండి దేవా పరలోకంలో ఆ ప్రాంతంలో మీకున్నటువంటి సంకల్పం నెరవేర్చ ఏ ఆత్మలతోటి మీరు సంధించిన ఏ ఆత్మలతోటి మీరు మాట్లాడినై ఉన్నారో అయ్యా ఆ కార్యం జరగల ఎవరిని ఉన్నారు అయ్యా మీ కార్యం జరిగించండి తండ్రి ఎవరి హృదయాలు మీ అయా ఏ బలహీనతల నుండి ఏ యొక్క అవసరత నుండి ఏ అక్కరతల నుంచి వాళ్ళు మీరు లేపనెత్తాలనుకుంటున్నారు అయా కార్యం జరిగించండి అయా అక్కడున్నటువంటి కట్టుబాట్లు అక్కడున్నటువంటి బంధకాలం అక్కడ శత్రువు కలిగినటువంటి ఉనికిని ఏ స్నామంలో లైఫ్ నస్తున్నాను మీద మేక పరిచితమైన నామాను చేస్తుండగా సహాయం చేయండి తండి ఏ గ్రామాలకు వెళ్తామో తెలియదు ఎవరితో మాట్లాడతామో తెలియదు ఎటువంటి పరిస్థితితో తెలియదు అయ్యా మీ నమ్మకత్వానికేమీస్తుంది కృపణను గ్రహించండి మమ్మల్ని సరి చేయండి సిద్ధపరచండి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వెంగలిగిన రాజా మహిళలిగిందండి ఎగ్జామ్ లో నా దేశ రక్షణ కొరకే నిదాలు అయా విగ్రహారాధన చేసి ఎంతో భ్రష్టమైనటువంటి నాయకులు భ్రష్టమైనటువంటి పరిస్థితులు తండి అయా చూస్తున్నాం అయ్యా ప్రేమ తండ్రి అనేక ప్రజలు మీ కార్యాలు తెలియకని మీ యొక్క రక్షణ కార్యం తెలియకని మీరు శివలో చూపినటువంటి ఆ యొక్క ప్రేమను తెలియకని ఆ చెల్లించిన క్రయదానాన్ని ఎరుగుతున్నాశించిపోయేవారుగా దాన్ని బట్టి అయ్యా కొత్త విస్తారంగా ఉండగా పని వారిపై చూస్తున్నాం బోధకులను సువార్థికులు పరిచారికలను ఆరాధికులు లేకు ప్రార్థిస్తున్నా మా కుటుంబాల్లో మా గ్రామాల్లో మా పరిస్థితుల్లో నుంచి లేకు మనం ప్రార్థిస్తున్నా పెంగుళిని రాజా మహింగలికి తండ్రి గొప్ప ఉద్యమంతో నా దేశం కృపను అనుగ్రహించలేదు ఆ యాభై వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తపడుతున్నటువంటి వాక్యం బహుగా ఫలించడానికి పెంగులకి నీ రాజా అయ్యా మీ పిలుపుని అందుకొని మారుమూల ప్రాంతాల్లో గగ్రామాల్లో నిలబడి సేవ చేస్తున్నారు వారి కుటుంబాలతో సేవిస్తున్నారు అయ్యా వారి హృదయాలను వారి హృదయాలను బట్టి మీరు బలపరుచండి వారి చేతులను బలపరచండి నా ముఖమైతే వెంగులు గిండించండి అది పరిచర్ ఆశీర్వదించండి అవసరక్రతలను బట్టి పాదాలు కొట్టుకుంటున్న సాయం మా దేవ నా దేశంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ వినామం కొరకు హింసించబడుతుంది అయా శ్రమను నిందను అవమానమున పరిస్థితి గదేవా సాక్షులుగా నిలబడిగా వారిని పెట్టింది బాధను పట్టుకుని రుక్ణాను గ్రహించండి ఆదరించండి ప్రేమ రుక్ణను సహాయం చేయండి పెంగలిగింది తండ్రి ఎక్సాములు అనాథులు దిక్కులే గదువురాం స్త్రీలు వృద్ధులు పిల్లలు తండ్రి అయా విక్లాంగులు అయ్యా దీర్ఘకాలిక వ్యాధులతో బాధింపబడుతుంది అయా బంధుకాలు చెరలో హింసల ద్వారా వెళ్తున్నారు యుద్ధ భూముల్లో భూకంపాలను అయా ప్రకృతి విలయ తాండాల్లో అవ చిక్కున్నటువంటి అనేకులు పెట్టి మీ పాద నమ్మకత్వానికి ఏమేమి మీ కృపకేమే వ్యక్తి సాధించబట్లేదు మాకు చెప్పిన కృపను పెట్టి వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం నమ్మకమైందేవా ఏక సమయంలో చక్రవర్తి యొక్క తండ్రిని మీ పాసను ఎదులైతే పుట్టుకుంటున్నారు మీ మంచితనానికి ఏమీ కొందన్నారు అయ్యా మీరు నమ్మదైంది మీ నమ్మకత్వానికి మేము వైపు చూస్తున్నాం కృపణించలేదు సా ఈరోజు తన యొక్క తండ్రి నూతన తినం రాబోయే దినాల్లో తండ్రి అనేకమైనటువంటి ఆత్మలను మీ పాస నడిపే సాధనంగా వాడుకోమని సాధిస్తున్నాను రాలేకపోయిన వారందరినీ మీ పాదాలు పట్టుకుంటున్నాం కృపణి మీ చేతులు అప్పగించుకుంటే మా రక్షకుడు మా ప్రభుత్వం బ్రతమాలి అతి వేడుకుంటున్నా మన ప్రభు ఏ క్రిసక కృప సమాధానం నడిపింపు మనందరికీ ముఖ్యంగా చక్రవర్తి గారి ఫాదర్ కి సదా కాలతోడండు గాకే ప్రెజ్లర్ భాస్కర్ చేస్తా